ఒక ఎన్నిసార్లు ఇది రావద్దాం అన్న స్పిరిట్ మన వెంకటైనట్లేదు నేను దాన్ని బట్టి మీకు వనదాలి తండ్రి అవకాశం ఉన్న కొద్ది పెన్మల్ని మీరు మాకు ఆసక్తి చూపిస్తూ నడిపిస్తున్నారు ప్రార్థనలు అవకాశం లేకపోతే ఈ రీతి ప్రార్థన చేయలేని స్థితిలోనే ఉండాలని కాబట్టి మీరు ఇచ్చిన పెద్ద మీకు చూపించిన పేరు మని బట్టి మీకు ఎంతో బాగా మీ కృతలు అనేకమైన విషయాలు పేర్పరచండి బయటలో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 Mimishti Kite Mishra Bhuvva Prima Maya Mishra Bhuvva Mimishti Kite Mishra Bhuvva Amu Dila Nour Amu Kshela Nour Amu Dila Nour Amu Kshela Nour Mimishti Kite Mishra Bhuvva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 ప్రభువా ప్రభువా సో జనలు నలు చెప్పు కొని ఆవేదనలు నలు కొని సోదనలు నలు చెప్పు కొని ఆవేదనలు shodana vedana vedanalu shodana ayurvedana vedanalu innisutintu prabhuwa innisutintu prabhuwa premanaya isu prabhuwa innisutintu prabhuwa Anudhinamu, Anudhinamu, Anudhinamu, Anudhinamu, Anudhinamu, Inishtu te te mutrabhuva, Prema maya ishtu prabhuva, Inishtu te te mutrabhuva. Hallelujah. Hallelujah.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 మాదిరిగా ఉంది సాగిపోవాలి బిడ్డలుగా మనం సాగించి మీటింగ్ అంత మీరే ఆధిక సమస్త ఘనత మహిమ ప్రభావాలి త్వరలో ఆయన పరిశుద్ధంగా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 చుట్టం గు ఇస్తుండగా అక్కడ ఏంట నిమ్మకైందేవాంటే దీనివంతటికారం కిందకి నేను నిమ్మకైందేవా నమ్మకం అనేక అవుతుంది పనికి ఏ మంచితనం లేదు ఏ మంచి కూడా రాదేవా అని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 చర్చ చిత్ర జీవితంలో చేసుకోవచ్చినటువంటి అద్దె చరిత్ర చర్యాలంటే మీరు పొందారు దేవ నమ్మకమైన తండ్రి మా జీవితాలని మీ యొక్క మేళ్లతోటి మీ యొక్క దీవులతోటి నింపినందుకే మీకు తెలియజుకుంటున్నాను దేవా రంగుల తండ్రి రంగుల ఆశీర్వాదంగా ఉండటానికి మిమ్మల్ని ఏర్పాటు చేసిన తండ్రి మీకు పొందారు నమ్మకం అయిందేవా అనేక సార్లు తండ్రి ఇతరులను చూసి కొనిగేటటువంటి జీవితం ఇతరులతో పుడుచుకునేటటువంటి జీవితం అయ్యా కలిగి ఉన్నందుకు మన్నించండి దైవాకి భాగం ద్వారా మీరు తెలిస్తే వచ్చినటువంటి విషయాలపై మీకు మనం ఆచరించుకుంటున్నాం నమ్మకం అయిందేవా రంగిన తండ్రి త్రీ స్టీయర్స్ అండి సర్వసంపూర్ణత దాగిన తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే మీరే ఆశీర్వాదం నమ్మకమైందేవా మమ్మల్ని దేవ ఆశీర్వాదంగా ఉండటకు పిలిచినటువంటి అబ్రహాం యొక్క దీవ అబ్రహాం యొక్క ఆశీర్వాదం అబ్రహాం యొక్క వాగ్దానానికి మెయిన్ మమ్మల్ని పాత్రలుగా నిలిచినటువంటి మీ పొందినాలు రెంగుల గుండ్రాజా నమ్మక మమ్మల్ని ఆశీర్వాదంగాను ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఉంచడానికి మీ యొక్క సంకల్పానికే మీ పొందనాలు అంటే గొప్ప ఫలం పిలుమా జీవితాలు ఎట్లా కలిగినందుకే మీ నమ్మకమైన తండ్రి బెంగిల్ గిరిజా మా పని పిన్నతలను బట్టి మా యొక్క చాత చంతనాన్ని బట్టి మా యొక్కని బట్టి మా యొక్క బట్టి అనేకమైనటువంటి నమ్మకమైన దేవా దేవుల్లో ఆశీర్వాదాలు నా జీవితాల్లో నా జీవితాల్లో కోల్పోతూ వచ్చిన అమ్మకాటి వాటిని బట్టి మేము ఎప్పుడు చూస్తున్న అంతటికీ ఒక దేవుడు తండ్రి దావీ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 ంత్రి అన్ని ఎరిగి అన్ని తెలిసి చెడిపోయే వారంగా నష్టపోయే వారంగా కోల్పోయే వారంగా ఉండకుండా సహాయం చేయండి ఇంత్రి నమ్మకం ఎంతగా సమయంలో నా దేశం గురించి నా యొక్క దేశ ప్రజల గురించి ఆయా నాయకులు